నాలుగు వందల నలభై ఆరవ సంకీర్తన కమ్మంటే కావా కాగలావన్నీయు చిల మాయలు సేయగనే సరసిజాక్ష నీ సంకల్ప మాత్రము అరుదగు ఘన బ్రహ్మాండమిది అరయగ హరి అవతారం బంది సతతసురాసుర జనన మరణములు మతిహుంకార మాత్రములు గతియమృతము కల్పించు కొరకును తిఘోర జలదీ దచ్చితి వేళ ఇహ వైకుంఠము ఈ శేషగిరే మహినీ దర్శనమాత్రమిది విహరింపగ శ్రీవేంకటేశ బహులోకపు కల్పనలు అవి ఏలా